అందరికి మన ప్రభువు రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధనామంలో మీకు అందరికీ శుభములు వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు థీమ్స్ ఆరాధనలో పాల్గొనే మీకు అందరికీ మన ప్రభుత్వ రక్షకుడైన ఏసుక్రీస్తునామంలో శుభములు ఈ ఆరాధన మనం ఆరంభించక స్టార్టింగ్ పేరు క్యాథలిన్ చేస్తారు ఆ పాట స్వరాజ్ వేరు కాదు శిస్త ప్రేస్ అలర్ట్ ప్రదర్శిస్తూ అందరికీ ప్రేస్అలా మనం ప్రార్థించుకుందాము కళ్ళు మూసుకోండి స్తోత్రం పరిశుద్ధ మైమోన్నతుడా స్వరశక్తి మంత్రుడ జీవ గల దేవానికే వందన ఇచ్చిన సమయం దినంబట్టి నీకే కోట్లాది వందనాలు దేవ ఈ రాత్రి కాలం మాకు ప్రభా ఇద్దరు ముగ్గున అక్కడ ఉంటున్నారు ప్రభా మా మద్దరున్న దేవానికే స్తోత్రంలో చెల్లిస్తాం దేవ ఇచ్చిన అవకాశం బట్టి నకే కోట్లాది వందనాలు దేవ యేసుకృష్ణనామంలో దేవ పొద్దున శాతం ఎంతగానో ప్రేమించి రక్షించి కాచి కాపాడిన దేవానికే స్వత్రం నాయన ప్రభా యేసు ప్రభావంలో ఈ రోజంతా సేవలో బలంగా వాడుకున్న విధానపట్టి నికే స్తోత్రంలో లెక్కని వందనాలు ప్రభ క్షేమంగా ఇంటికి నడిపించిన ప్రభా అందుకి కొట్లాది వందనాలు ప్రభ సర్వాధికారి అయిన తండ్రి నికే సోత్రం ఆయన ఈ రోజంతా యేసు ప్రభావకు ప్రాధాన్యత కూడా ఇచ్చిన విధానం పట్టిన నికే సోత్రంలో చేస్తున్నాం దైవ యేసుప్రభ రానిబిడుతుండగా నడిపించి వాళ్లకు ఆటంకాలను తొలగించండి భ ఆశీర్వాదం పొందురుదొక దీవించి ఆశీర్వదించండి బలపరచేయడం తండ్రి రాకడా తితరులో ఉంది దేవ యేసు సిద్ధపడాలా దేవ పరుషుపరచబడాలా దేవా అనేక మందికి సంధికి తీసుకుని రావాలా శక్తిని మాకు దయచేయండి పరుషు దాత్మ నడిపి మాకు దయచేసి మమ్మల్ని ఇంకా బలపరచేడు తండ్రి యేసు ప్రభానికే వందన స్తోత్రం ఇచ్చిన దాన్ని బట్టి కోట్లాది వందనాలు వాకే చేస్త మీరు మాతో మాట్లాడండి దేవ పదో మహిమాన్ని నీకే చెల్లిస్తున్నాం ప్రభా పా పాట పాడు ప్రేజరాట పాడుకుందాము దేవుని స్థుతిస్తాము మనమేసునివారలము వారి గణేయు మనలను రాక్షేను తనకే స్తు పాడెదము మనమేసునివారలము కన వారి గణేయుమో మనలను నలను రాక్ష సత్యాం పూర్ణ వాక్యాము నరూపి కృపా సత్యాం పూర్ణ వాక్యాము రూప కన గొండ్ మి తండ్రి మైమను జనత క కుమారు నీళ్ కనగొ మీ తన ప్రేమ అద్భుతమైనది మనము కొని ఆడేదము తన ప్రేమ అద్భుతమైనది మనము కొని ఆడేదము నివారదము తన వారి గనేయును మనలను రాశిజేను తనకే సుతిపాడెదము వారు ఆ తట్టు చూడగా na no. mm. nalana ke inche tabo kharane banda తనకే స్ పాడము ప్రభూ చముడని ఎరీ కన కే పోత్ర సాజింద హింద మహిమాత్ దేవునిర రాగా మహిమా ఆయర తన మహిమను పాఠ మహిమను పాడెదము మనమేసు నివారలము తన వారిగా నేందు మనలను రాక్షించేను తనకేసు పాడెద్దము హిందీ ప్రభు ముందు ఏరి వారిని నిర్ణయించెను హిందారి ప్రభు ముందు ఏరిగేనో వారిని నిర్ణయించెనులచిని తిగా తెచి మా పరచేను చి మహిమ తన తనయుని రూప మిచ్చే మనమానందో దుని రూప మిచ్చే మనమానోదో మనమేస్సు నివళము తన వారి గణేయుమో మనలనురాక్షించేను తనకేస్తుతిపాడము మహిమా నివసించు మహిమా రాజాము మహిమాతో నిండిను మహిమా నివసించు మహిమా రాజాము మహిమాతో నిండిను మన ప్రభువే దీపామయన్ తన వెలుగు ప్రచుర మగున్ ీపామయుండు తన వెలుగు ప్రచుర మగు యుగ యుగములుంత ప్రభుయేసు యుగ యుగములు మనమంత ప్రభుయేసునుండెదము మనమేసునివారలము తన వారిము పనలను రాక్షించేను తనకే స్ పాడేదము మనమేసునివారలము తన వారిగానే మన లండు రాక్షించేను తనకే స్థుతి పాడేదము అలా ప్రెజ్లో థ్యాంక్ యూ మన మధ్యలో ఉన్న చంద్రశేఖరం ప్రార్థి వర్షధర భేవ మహోన్నత రవి తండ్రి మీకు వదనాలని అయినా ఈ ఉదయం నుంచి ఇంత మళ్ళీ కాచి మీ సమ్మె సమ్మె గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని మరోసారి మీరు మీకు ఎంత వదనాలి ముఖ్యంగా ప్రభుత్వాలలో పాల్గొనే యోగ్యతను మీరు మహించినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు మీరు ఆకర పార్యంతరం ఇద్దరు పాల్గొనని మాత్రం ఆజ్ఞయించినైనా కాబట్టి మేము దాని పాటిస్తున్నాం నేను మీకు ఎంతో వణాన్ని అర్పించుకుంటున్నాం ఆ రీతిగా పాల్పడడం వలన ప్రభావ మానవం మీ యొక్క జీవం వస్తుందనేసి మనం మీరు సమస్త పాపం కలిగే సమస్త రోగం నుంచి విధానం కలిగించి స్వస్థ కలిగించే శక్తి అందరం ఉంది ప్రభావం పాపం నశించుకొని పరిశుద్ధంగా మీ శక్తిని పొందుకోవడం లాగా మీరు మాకు ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వదనాలి ఉదయం నుంచి ప్రభా అనేక పండుగల్లో విజయం దయచేసి నడిపించండి మీకు ఈ సాయంత్రం సగం సరిగి సరిహద్ది పరిచింట మాతో మాట్లాడండి బలపరచని నడిపించండి మేము ఇంకెక్కడ చూపించండి వాటి అన్నింటినీ ప్రభావం సరి చేసుకునేలాగా మీద కరికరం పొందేలాగా మమ్మల్ని నడిపించమని ముఖ్యంగా ప్రభా ప్రతి చోట మీ కొరకు సాక్షి నిలబలాగా మీతి సత్యాన్ని ధైర్యంగా మేము యేసు క్రీస్తు పరుశుద్ధ నామార్థిస్తున్నాము ధన్యవాదాలు ఈరోజు ఇరవై ఆరవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బబులోనియన్ గ్రీగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ఉంటున్నది బబులోను కాలము అని అనేక పర్యాలు మనం జ్ఞాపకం చేయబడుతున్నాం కాబట్టి ఆ బబులోను కాలానికి మనం సిద్ధమవుతున్నాం ఒకసారి ప్రకృతి సహజంగా ఆది కూలిపోయాను కూలిపోయాను అని మనం చూస్తున్నాం నిర్మీయ గ్రంథంలో చూస్తూ ఉంటాం అదే రీతిగా ప్రటన గ్రంథంలో అది తిరిగి కూలిపోయాను కూలిపోయాను అన్న ఆ యొక్క స్వరం మనం వింటా ఉన్నాం కానీ ఒకసారి కూలిపోయినకే ఎందుకు తిరిగి ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రకృతి సహజంగా కూలిపోయింది ఈసారి ఆత్మీయ స్థితిలో అది కూలిపోబోతుంది విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తా కాబట్టి గత వారం నుంచి మనము ప్రటన గ్రంథము ఇరవయవ అధ్యాయంలోని ఒక వాక్యాన్ని చూస్తా ఉన్నాము ప్రటన గ్రంథము ఇరవయవ అధ్యాయము ముఖ్యంగా పద్నాలుగవ వచనంలో మనము ఒక విషయాన్ని చూస్తా ఉన్నాము ప్రకణ గ్రంథము ఇరవయవ అధ్యాయము పద్నాలుగు వర్షంలోను మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను అన్న విషయాన్ని మనము ధ్యానిస్తున్నాము ముఖ్యంగా దానికంటే ముందు తీర్పు దినానికి సంబంధించిన విషయం ఇక్కడ రెండు రకాల తీర్పులకు సంబంధించిన విషయాలను మనం పోయినవరం పట్టుకోన కూడా చూస్తా ఉన్నాము మొదటి తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరవ మాగు కాలం ఉన్నది రెండవ తీర్పు ఈ లోకస్తులకు కాబట్టి ఇక్కడ అనేక రకాల పుస్తకాలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలా ఒక పుస్తకము దేవుని బిడ్డలు ఏ రీతిగా జీవించు అనేది చూపిస్తామండి అది గొప్ప జన సంబంధించిన విషయాలు కాని వారు వారి మత సాక్షులు కావడం వలన ప్రభు సు తేవడం వలన వారు వరిపిల్ల రక్తంలో వారి వస్త్రాలు గుర్తుక్కొని పరిశుధపరచబడిన వారు కాబట్టి వారందరికి తిరిగి దేవుడు చివరిగా అవకాశం ఇచ్చినట్టు మనం చూస్తుంది అంగు పార్లో ప్రాంతంలో అడుగు పెట్టడానికి సత్యం సగం అబద్ధంలో ఉన్నందు వలన వారందరూ తీర్పు పొందాల్సి వచ్చింది అన్న విషయాన్ని మనం ఎన్నో సమాచారం నుంచి ధ్యానిస్తా మతపరమైన క్రైస్తవం ఖచ్చితంగా తీర్పు పొందాల్సిందే దానికి తప్పోది శిక్ష కాబట్టి అక్కడ మొదటిదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ లోకస్తులకి కూడా తీర్పు ఉంటుంది కానీ మొదటి మటుకు ఆ సంఘానికి కాబట్టి ఈ తీర్పు తర్వాత ఏం జరిగిందని అంటే పద్నాలుగో వర్షాల నుంచి మనం చూస్తా ఉన్నాము విషయాన్ని గొప్పవారే కాని తొద్ది వారే ఎటువంటి వారనే కాని ఈ తీర్పు ఎదుర్కోవాల్సిందే అయితే మనం అక్కడ చూస్తున్నాం ఈ లోకంలో ఎక్కడా తప్పించుకొని పోలేరు ఎవ్వరు కూడా ఆయన నుంచి తప్పించుకొని పోలేరు ప్రతి నేత్రము ఆయనను చూచును అన్న వాక్యంగా అర్థం చేయబడుతుంది మనకి మా వార్త మనం ఇరవై నాలుగు మెరుపు తూర్పును ఉదయించి పొడమటి వరకు ఏలాగూ అగ్గుపడనో అలాగనే మనుషుగమని రాకడా అని చెప్పబడింది వాక్యం కాబట్టి చెప్పండి ఇది రహస్యంగా జరిగేడుదా ఆయన రాకడా అంటే రెండవ రాకడా రహస్యంగా జరిగేడుదా లేక బహాటంగా జరిగేదా మెరుపు తూర్పును ఉదయించి పడమటి వరకు ఎలాగా అవ్వకూడదో అలా వెళ్ళి మనుష్ ప్రతి నేత్రము ఆయన తీర్చడు భూతంలో తీసుకోవడానికి అందరినీ ఈ సృష్టి అప్పగిస్తుంది తీర్పు దినాన్ని నిలబెడుతుంది అప్పుడు ఆయనని ముఖాముఖి గెలిచిన కారణం కానీ మనకు మటుకు ఏ శిక్ష విధి లేదు ఎందుకంటే మనం ఏ సుప్రీ వారం కాబట్టి ఆయన రఘువు యొక్క కార్యాన్ని రఘు ఆశ్చర్యకార్యం కారణమైన అవి ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావాలి కానీ క్రమేణ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదిగే కొద్దీ నీ ర్యాంక్ పెరిగే కొద్దీ వాటన్నిటినీ దేవుడు తన ఆత్మ ద్వారా దారితొస్తూ ఉంటాడు ఎందుకంటే పసిపిలకి మనము చిన్న చిన్న కథలు చెప్తాం అంతే కానీ ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారు వీటిని బహు దీర్ఘంగా బహు లోతుగా గ్రహించగలడు ఎందుకంటే ఆయన తండ్రి యొక్క జ్ఞానము మన ఊహకు అందుబాటునిది ఆయన బహు జ్ఞానవంతుడు అని ఆయన అర్థం చేసుకోవాలంటే ఆయనని నువ్వు సంపూర్ణంగా ప్రేమించడం నేర్చుకోవాలా ఆయనను ప్రేమించడం అంటే ఆయన చెప్పిన పనికి విరేత చూపించాల ఆయనకు ఇష్టం అన్నట్టు కొంతకాలం తర్వాత క్రితం నేను బ్రదర్ దినకరణ్ సాక్ష్యం విన్న ఆయన స్టేజ్ మీద చెప్పేటప్పుడు కూడా విన్నాను తర్వాత తగ్గిన వాళ్ళు అతని గురించి చెప్పినప్పుడు విన్న నేను ఆయన పరింతులు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం కదా పన్నెండవ అధ్యాయంలో ఆ రూపావరాలకు సంబంధించినవి ఆ వరాలు అన్ని పొందుకోవాలనేసి ఆయన ప్రతిరోజు ఏడు గంటలు ఉపాస ప్రకారం చేసిందట గుర్తుంది నేను విన్నాను నిజం కాలేజ్ గ్రౌండ్స్ లో పబ్లిక్ మీటింగ్స్ లో అనేది చెప్తాను తర్వాత అదే ఆ రికార్డింగ్ ఇంటర్నెట్ లో నేను ఎప్పుడు చూసిన కొంతకాలం కిందట ఈ తొమ్మిది వరాలు ఆయన పొందుకొని బహు ఆసక్తి కలిగినవాడట అయితే రోజు అట్లా ఏడు సంవత్సరాలు ఉపాస ప్రార్థన చేసే ఒక విషయాన్ని గమనించిన గొప్ప గొప్ప దయవజనాల చింతనంగా ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవి మనము ఎంతో పరిచయం చేస్తున్నాము సేవ చేస్తున్నాము తిరుగుతున్నాం అని అనుకుంటాం కానీ వ్యక్తిగతంగా ప్రభు సరీలో ఎంత సమయం గడుపుతాం అనేది తక్కువగా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేకుండా నువ్వు ఎంత దూరం శుభార్త చేసినా గాని అవి అంత సంతృప్తికరంగా ఉండదు అన్నట్టు ఆయన ముఖాముఖిగా చూడాలా అదొక ఛాలెంజ్ రెండవదిగా ఆయన స్వరము అనుదినం వినాల ఆయన మాట్లాడే దేవుడు ఆయన స్వరం ఖచ్చితంగా వినిపిస్తాడు లేకుంటే చూపిస్తాడు కూడా అది ఇష్టం కళల రూపంగా దర్శనరీత ప్రవచనాలు అన్ని రహస్యంగా భద్రపరచబడ్డాయి కానీ ఇవి వారికి అనుగ్రహించబడి మీకు అన్నాడు కాబట్టి మీకు అనుగ్రహించబడ్డప్పుడు మీరు వాటిని బహు జాగ్రత్తగా స్వీకరించాలా కదా వీటిని స్వీకరించడమే కాదు మీకు భద్రపరచుకోవాలా లెవర్ వేసుకోవాలి ధ్యానించాలా ఎందుకంటే పాత నిపత కాలపు భక్తులందరూ అట్ట ధ్యానించే వాళ్ళ చేతిలో బైబుల్ లేదు ఆ పేపర్ లేదు పుస్తకాలు లేవు ప్రింటింగ్ లేదు ఎవరైనా చెప్తుంటే మీ దాన్ని మెమరైజ్ చేసుకుంటే లెర్నింగ్ బై హార్ట్ అంట కదా వాళ్ళలో వాళ్ళు దాన్ని రోడ్డు రోట్ ఇంగ్లీష్లో రోడ్డు మిత్ర కంఠస్థం చేసేవాళ్ళు అన్నట్టు మర్చిపోకుండా కాబట్టి అట్లా వాళ్ళు మెమరైజ్ చేసుకుంటారు కాబట్టి వారిలో నుంచి అది ఎవరు తొగలించలేకపోయినా ఈరోజు మనకి అది రూపకంగా పేపర్ రూపకం కాబట్టి మనకి భీమా అన్నట్టు తనతో చదువుకొచ్చింది అరితి రీతి గవడం వల్ల ఏమవుతుందంటే నీ హృదయంలో వాక్యం నానబడలేదు నీ తల్లించడికాల వరకు సంపూర్ణంగా నువ్వు నిర్మలమైన ఉదకం చేత స్నానం చేయబడ్డ జీవితం కాదన్నట్టు ప్రతిరోజు వాక్యంలో ఎంతగా నానిలో నువ్వు వాక్యంలో ఎంతగా నానితే అంతగా నీ శరీర విడుదల పొందగలవు ఎందుకంటే అందులో జీవముంటుందా వాక్యం అది హృదయలు నాటుకున్నప్పుడు ఆ జీవము సంపూర్ణంగా నీకు అనుగ్రహించబడుతుంది నీ అనారోగ్య స్థితిలో ఉంటే నీకు విడుదల ముఖ్యంగా చెడు అలవాట్లు వ్యసనాలు ఈరోజు చాలా మంది వ్యసనాలకి బాధిస లేకుంటున్నారు చెడు అలవాట్లకి మాదక ద్రవ్యాలకి మరి భయంకరమైన చూడటం అవి వాళ్ళ బలహీనతలు అయిపోయినాయి దీని నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను అంటున్నారు ఎందుకు ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెంపరీ ఎవరో చెప్తారు ఏదో కష్టం వస్తుంది ఎవరు తప్పకుండా విడుదల పొందాలనుకుంటారు మరి నెక్కి జ్ఞానం లేదు మనకి బలిన సుఖమున్నప్పుడు ప్రభు జ్ఞాపకం కాదు కష్టం ఉన్నప్పుడు ఉపాస ఎంత బాధకరమై కానీ నాకు బాగా జ్ఞాపకం ఉంది సాక్ష్యంలో దేవుడు ఏసు ప్రభు అతను సరి ముఖాముఖిగా కలిసిందట ప్రాధ్య కుమారుడ ఈ రోజు నేను తీసుకెళ్తున్న వాళ్ళలోకానికి తండ్రి సమక్షంలో నిలబెడతాను నేను నీకేం కావాలో కోరుకో అయితే ఆయన నిలబడిందంట తండ్రిని ముఖాముఖి మీ చూస్తూ ఆయన వెలుగులో ఉన్నాడు వేసుకోప అక్కడ ఉన్నాడు తండ్రి ఇదిగా తీసుకొచ్చిందని మీ తని అంటున్నాడంట నాకుమ నీకేం కావాలా అన్నట్టం ఈ శబ్దానికి భయపడిపోయింట ఆయన అయితే ఏ శుభ పక్కన చిన్నబడి చెప్తాను అంట నువ్వు కృపవర గురించి అడగాలనుకుంటున్నావు కానీ జాగ్రత్తగా విందు తండ్రి ఏం మాట్లాడుతుంది అప్పుడు తండ్రి ఏం కావాలా కృపవరలు కావాలా నేను కావాలా అని అడిగిన్నాడు ఆయన ఏడు సంవత్సరాలు ప్రార్థన చేసింది కృపవరల గురించి ఈరోజు మనం అట్లా చేస్తున్నామా పర్షుధాత్మ అభిషేకం త్వర ఎవడన్నా నువ్వు ఉపాస ప్రాధమ లేకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని సంతోషపరిచి సేవించలేవు తర్వాత దుష్ట శక్తులను విడగొట్టలేవు మనుషులను మనుషులకు విడుదల చేయలేవు గీతవత్సరాన్ని ప్రకటించలేవు నువ్వు స్వస్థపరచలేవు నీ ద్వారా విశేషమైన కార్యలు జరగవు మనిషి హృదయ రహస్యలను నువ్వు నిర్గ్రహించలేవు వాడి పరిస్థితి ఏంటి వాడు జీవిస్తున్న విధానం మీద పసిగట్టలేవు వాడిని హెచ్చరించలేవు వాడిని బలపరచలేవు వాడిని విమోచించలేవు ప్రభు వరకు వారి దేవుని శిష్యునిగా మార్చని పరుషాత్మ లేకుంటే సొంత ఇంటెలిజెన్స్ వాడి మనము పరిచయ చేస్తూ ఉంటాం ఎంతో కష్టపడతాం సువార్త ప్రకటిస్తేప్పుడు ఎన్నో గంటలు ఎన్నో రోజులు సువార్త ప్రకటిస్తే ఆత్మ రక్ష పడుతుంది కానీ ఒక్కసారి కృపవారులున్న చూడు ఒక దయ్యం వాడి కుటుంబ రక్షలకు వచ్చేస్తుంది ఒక క్షణంలో ఒకడు స్వస్థత పొందితే ఆ కుటుంబ రక్షలకు అప్పసుల పోగా అంతా అదే కదా క్రియారూపకంగా ఉండే విశ్వాసం వాళ్ళది వారి పరిచర్యలంతా వారు నడుచుకుంటా పోతుంట అందరూ వారి నీడలు పడితేనే కానీ స్వసత చేసింది వాళ్ళది అట్లా సంపూర్ణమైన పరిచర్య ఆ రీతిగా వాళ్ళు చేయగలిగినారు ఎందుకు పరిశుధాత్మ నడిపింపుంది కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం పరిపూలు కనిపెట్టకుండా ఎంత వాక్య పరిచయం చేసినా అది నీ సొంత నాలెడ్జ్ ఉపయోగించినట్లే అది కార్యం జరగవు హండ్రెడ్ పర్సెంట్ జరగవు మర్చిపోతారు ఇది నీ వాక్యం నువ్వు చెప్పిన వాక్యము వారి ఎప్పటికీ నాటుకోరు ఎందుకంటే ఆత్మీయ కార్యం జరగదు ఎందుకంటే ఇది ఆత్మ వలనైనా ఖడ్గం అన్నాడు వాక్యము వర్షదాత్మ నడిపింపు ఉండే ఆత్మ లేకుండా నువ్వు ఖడ్గం వాడితే అది సరిగా పని ఎందుకంటే నీ స్వప్రయాసం అది నీ నాలెడ్జ్ అది నడిపి పరుషుదాత్మ నడిపింపు నీకు ఉండదు అన్నట్టు ఒక ఎన్సేపు దాంట్లో మూసుకొని వాటిని చెప్పగలమా పరిశుదాత్మ నడిపింపు చెప్పగలవు ఏ పేపర్ ఏ నోట్స్ లేకుండా చెప్పగలమా ఖచ్చితంగా చెప్పగలవు పరుషుదాత్మ నడిపింపు ఉంటే ఎందుకంటే ఆయన సంపూర్ణమైన వెళ్ళిపోతే నువ్వు చెప్పగలవు కాబట్టి ఈరోజు ఆ యొక్క పాఠన గ్రంథము ఇరవై వాద్యములనే విషయాన్ని మరోసారి మనం దీర్ఘంగా చూడబోతున్నాము పద్నాలుగు వర్షం చూడండి ఇప్పుడు మీకు షేర్ చేస్తాను మీకు చెప్పండి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము పాఠన గ్రంథము ఇరవై వాద్యము పద్నాలుగు వర్షంలో మరణమును వృత్తుల లోకంలో అగ్నిగుండంలో పడవేయబడి ఈ అగ్నిగుండము రెండవ మరణం ఎవని పేరైనను జీవగ్రంథం అంటూ రాయబడినట్టు కనబడిన కనబడని ఎలా వాడు అగ్నిగుండంలో పడవేయబడిను అంటే ఫాస్టర్స్ అంటే గతంలో చెప్పబడినట్టు రాయబడింది ఇక్కడ కాబట్టి ఇక్కడ మరణము మృత్యులోపం ఇంగ్లీష్ డెత్ హెల్ డెత్ అండ్ హెల్ అదే మన వాక్యాంశం కదా పోయిన వారి నుంచి డెత్ అండ్ హెల్ అంటే ఇవి రెండు కూడా జీవులే నరకం అనేది కూడా ఒక జీవి అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది నరకము అనేది ఒక జీవి అదొక స్థలం అనుకుంటారు చాలా మంది కానీ అదొక జీవి అనే విషయం మనకి జ్ఞాపకం అది జీవి అయింది కాబట్టి దాన్ని అగ్నిగుండంలో పడవేస్తాడు దేవుడు అది జీవి వ్యాపినట్టు అవసరం అసలు అర్థమే లేదు కదా అదొక స్థలం అయితే దాన్ని అగ్నిగుండంలో వేసి ఏం అగ్నిగుండం కూడా ఒక ఒక ఒక ఆత్మీయ జీవి అన్న విషయాన్ని మనం అర్థం తీసుకున్నాం ఎందుకంటే అందుతనే ఉంటుంది పరశుద్ధాగ్ని పరశుధాముడు ఏ రీతి అయితే అగ్నిలో అక్కడ కూడా ఒక ఉంది ఆ అగ్నిలో ఈ రెండు జీవులను పడేస్తున్నాడు ఒక పేరు మరణము ఇంకో పేరు మరణ లోకం మృతుల లోకం ఎల్ ఇంగ్లీష్ లో అయితే ఈరోజు కొన్ని విషయాలు నేను మీ ప్రతి పంచులు నాశపడుతున్నా ఎట్లా ఈ యొక్క మరణము అనే జీవి ఈ లోకంలోనికి వచ్చింది దేవుని సృష్టిలో అది మొదట లేదు ఆయన సృష్టిలో అన్ని మంచివే ఉన్నాయని మనం చూస్తాం కదా ఆది కాండంలో ఆయన ఆరు దినములు సృష్టిని అంతా సృష్టించినాక ఏడో దిన విశ్రమించడం నుండి వాక్యం ఆ సృష్టిలో ఎక్కడ కూడా మరణాన్ని సృష్టించినట్టు మనం చూడనే చూడం ఎందుకంటే దేవుడు ప్రేమ నయ్య ఆయన కేవలము ఆయన ఉన్న బహు ప్రాముఖ్యమైన గుణగణమే ప్రేమ మనిషిని ఎంతగా ప్రేమించిండు అంటే మీరు కూడా మనుషులు కూడా అంతగా నన్ను ప్రేమిస్తారా అని పరీక్ష పెట్టడానికి ఆదామ్మ వాళ్ళకి అక్కడ ఒక మంచి చెడు అని తెలివించే చెట్టు రెండు చెట్ల మధ్యలో వాళ్ళని మనం చూస్తాము ఆయన పరీక్షిస్తా ఉంటాడు నిజంగా నుండి ఆయనను సో నిజంగా నువ్వు ఆయన ప్రేమిస్తున్నావైతే ఆయన ఆయన మాట ఎందుకు విశ్వాసం ఉంచుతావు రెండు కనెక్షన్ అన్నట్టు ప్రేమించేవాడు విశ్వాసం ఉంచుతాడు కాబట్టి నిజంగా నువ్వు ఆయనని ప్రేమిస్తున్నావా ఎందుకు అడిగిండు పేతుల్ని వరప్రభు నువ్వు నిజంగా ప్రేమిస్తున్న వాడమైతే ప్రేమిస్తున్నవైతే విదేత చూపించాలా ఆయన చెప్పే పనికి ముఖ్యమైన పని కృత నిబంధన కాలంలో ఏంటది గొర్రెల కాయడం పాత కాలంలో గొర్రెలుగా సరి దగ్గర ఆలోచన ధర్మశాస్త్రానికి విధేయత చూపించాలా ధర్మశాస్త్రంలో చెప్పబడ్డ నియమాలన్నీ అనుసరించి జీవించాలా నీతిని అనుసరిస్తూ యథార్థంగా వినయంతో వేగత్వంతో ఆయన పెట్టిన ప్రతి ఆచరణని ఆచరిస్తూ జీవించడం నేర్చుకోవాలి అదే విధేయత కాబట్టి ఆయన నిజంగా ప్రేమించే వాళ్ళు ఆయన ధర్మశాస్త్రాన్ని ఆ పాటిస్తారు అన్న ఏది కూడా తప్పకునేకుండా జాగ్రత్తగా వాటి ప్రకారంగా జీవిస్తూ ఉంటారు కానీ మనం చూస్తాం ఈసారి పది వాటి అనిపిస్తలేదు క్రైస్తలు కూడా ఎందుకంటే వారికి ఒక క్రైస్తవులకు ఒక ఎత్తు కాదు సమానమే ఎందుకు ఇస్రాయల్ అనేది ఒకటే కాన్స్ట్రక్ట్ అని నేను ఎన్నిసార్లు హెచ్చరించిన గతంలో ప్రకృతి సహజమైన ఇస్రాయేల్ ప్రకృతి అంటే శారీరకంగా ఇస్రాల్ అని కానీ దేవు దృష్టిలో శారీరకమైనది మనం ఎన్నిసార్లు చేసినాం భూమి రాష్ట్ర పత్రిక బహు ప్రాముఖ్యమైన పత్రిక ఎందుకంటే అక్కడ మనం చూస్తాం రెండవ అధ్యాయంలో బాహ్యానికి యూదులైన వాడు యూదుడు కాడు అంతరంగ మందు యూదునుగా మార్చబడ్డవాడే కాబట్టి శారీరకంగా యూధ దేశంలో పుట్టినంత మాత్రం నా యూధ మతంలో గోత్రంలో పుట్టినంత మాత్రం కావు యూధా మతంలో నీ అంతరంగం వందు యూధంగా మార్చబడ్డవాడే యూధుడు దేవుడు పాత నిబాలంలో నిర్మియా గ్రంథంలో మనకు చూపిస్తా ఉన్నాడు ద్వారా ఆయన ఒక కొత్త నిబంధనని మనకి అనుగ్రహించబోతున్నది అది పాత నిబరకాలంలో చెప్పుకుంట వాక్యం అది ఎందుకు క్రొత్తది ఇవ్వబోతున్నాడు పాతది సరిపోదా మీకు ఒకటి క్రొత్త నిబంధన ఇవ్వబోతున్నాడు అనేసి ఇర్మీయ గ్రంథంలో మనకి ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు అంటే పాతది కొంతకాలానికి చెల్లగానే కదా పాతది ప్రకృతి పరమైంది కృతది ఆత్మీయమైంది నీ హృదయానికి కాబట్టి వీటిని ఆ రీతిగా పరిశీలించకుండా ఒకటి జీవిస్తే ఏమవుతుంది ఈ యొక్క ప్రకటన గ్రంథం ఇర్మయా మధ్యంలో మనం చూస్తాను రక్షింపబడ్డ వారు నా ధీమాగా ఆయన కొడుకు జీవించాక దాన్ని తిరుణీకరించి కలిగించిన వారు వారంతా మరణం గుండా పోవాల్సి వస్తుంది శ్రమలకుండా పోవాల్సి వస్తుంది పోయిన వారు నేను మీకు ముఖ్యంగా మతపరమైన జీవితం ఉన్న వాళ్ళందరూ సంఘం ఎత్తబడుట ఎత్తబడ సంఘానికి సిద్ధపడుతున్నారు అంతా ఇంటర్నెట్ లో ఎక్కడ చేసినా యూట్యూబ్స్ లైన్ అవే ఉన్నాయి మాస్టర్స్ చెప్పేవాళ్ళు కానీ దేవట అక్కడ సమీపం సంఘం ఎత్తబానికి సిద్ధంగా ఉంది నేను అందరూ అది ఎస్కేపిజం అనేది కూడా చూపించండి కంటే తప్పించుకోవడం కానీ మనకు ప్రభు చూపించు శ్రమల కాలంలో సంగం ఉంటుంది అది ఎందుకు పత్తి సువార్తె మన ప్రభు తన నోటి గారు ఆ దినంలా శ్రమ ముగిసిన వెంటనే అన్నాడు తర్వాత అదే అధ్యాయమంటాడు ఆ దినం చలికాలం గాని విస గాని కాకుండా ప్రార్థించమన్నాడు అంటే ఉంటారు కదా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు కదా అట్ట దాని తర్వాత అనే కదా ఆ దినం నేను ఇట్లా ఉంటే నేను హెచ్చరించాను కాలంలో మనుషులు ఎట్లుండే అట్లానే ఉంటున్నాయి అదే దినా యథావిధిగా జీవిస్తూ ఉన్నాయి తినాలా త్రాగాల యథావిధి జీవితం అన్నట్టు అది ఎవరు కూడా కరిగిన సమయంలో జరిగిపోయింది అదంతా జలప్రా అందరినీ కొనిపోయారు నిత్య నరకానికి చిన్న గుంపు విడుదల పండాను విడబడేను కాబట్టి విడబడ్డవారు పరిశుద్ధులు కొనిపోబడ్డవాడు కాపులు అని ఏసు నోటిదని చెప్పిన మాకి వాకి అది కానీ ఈరోజు మతపు దాన్ని రివర్స్ చేసింది ఉల్టా చేసింది విడబడ్డవాడు కాపి కొనిపోబడ్డవాడు పరిశుద్ధుడు అది మోసం అన్నది సాకారుణుడు ఎట్లా మోసగించాడు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను నేను పవర్ పాయింట్ స్లైడ్స్ కొన్ని తయారు చేసిన మీ కొడుకు వాటిని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ రీతిగా సైతనుడు ఈ లోకం మీద ఆధిపత్యాన్ని సంపాదించుకున్నాడు ముఖ్యంగా మరణం మీద అది నేను మీకు చూపించడం ఆశపడుతున్నాను వాక్యపరంగా మనిషి మీ మనిషికి దేవుడు పాదమవులకి అధికారం ఇచ్చిండు ఈ సమస్త సృష్టి మీద మీరు దీన్ని పరిపాలించిన ఏలాలా లోపర్చుకోవాలన్నాడు సృష్టిదంతా ఆకాశ పక్షులు భూ జంతువులు సముద్రపు ఇవన్నీ పరు శారీరకమైన జీవులు కావు ఇవన్నీ ఆత్మీయమైన జీవులు అంటే దేవుడు తల్లి మీద అధికారం ఇచ్చింది దేవుడు మనిషికి కానీ దాన్ని పోగొట్టుకోండి దేవుని తర్వాత దేవుడిగా మనిషి సృష్టించే వాక్యం ఉంది నేను చూపిస్తా కూడా వాక్యం గతంలో దేవుని కొంచెం తక్కువ దేవుడి కంటే మరి కొంచెం కానీ ఆదంబల పాపం వల్ల సాధనలు గ్రహించింది ఈ ప్రశ్న ఏమి కేసినా కూడా గతంలో ఈ రోజు వరకు కూడా ఎవరు చెప్పలేరు ప్రశ్న జవాబు లూసిఫర్ ని ఏదైనా తోటలో ఎడ్డుకు పెట్టింది దేవుడు కొన్ని ప్రశ్నలు మనము వాహటం చేస్తే అంటే ఇతర ఇతరులకి ఇవి దొరుకుతాయి ఇతరులు వాటిని దేవుని పిల్లలకి వ్యతిరేకంగా వాడుకుంటూ ఉంటారు దేవుని తెలిసినప్పుడు మనిషి పడిపోతాడు పాపం చేస్తాడు అని తెలిసినప్పుడు లూసిఫర్ని ఎందుకు తోటలో పెట్టిండు లూసిఫర్ పాముని ఎందుకు వాడుకున్నాడు అన్ని జీవులలో పాము ఎందుకు దొరికింది ఆయనకి పాముని ఎందుకు ఈ రోజుకైనా ఎవరైనా చెప్పగలరా జవాబు వాట్సాప్ లో అదే డిస్కస్ చేయాలి మీరు జస్ట్ పోస్టింగ్ చేస్తుంటారు అన్ని రకరకాల న్యూస్లు గానీ ఈ ప్రశ్నకి జవాబులు మీరు వెతుక్కోవాలి బహుశా ఇది కావచ్చు కారణం అప్పుడు మీ వాట్సాప్ డిస్కషన్స్ వల్ల చాలా ఉద్యోగం డిస్కషన్స్ అదే కదా సోషల్ మీడియా అంటేనే డిస్కషన్స్ చేయాలి మనం ఏం నేర్చుకున్నాము మన డౌట్స్ క్లారిఫై చేసుకోవడం వరకు వాడుకోవాలి అంతేగాని గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ ఇవన్నీ పెడితే చెప్పండి తండ్రి పాద వాళ్ళకి అధికారం ఇస్తే సాతనడు వాటిని దొంగలించడు దొంగలించినప్పుడు ఏసు వారు ఈ లోకలకు తిరిగి రావాల్సి వచ్చి పడిపోయిన మనిషిని లేవనెత్తడం కొరకు వాడి పాపం నుంచి వాళ్ళకి విడదగల్పించడం కొరకు తిరిగి తండ్రి ఇచ్చిన అధికారాన్ని పట్టుకొని వారికి అనుగ్రహించి వెళ్ళిపోవడం ఇందు ఆయన మరణించింది కేవలం చాలా మంది తెలియని విషయం ఇది ఆయన కేవలము పాపి పరుపు ఈ నొకలకు వచ్చి మరణించినటువంటి కారణంగా అది ఒకటే పాట్ ఎన్నో ఉండేవి కదా యవస రాష్ట్ర పత్రికను పౌలు వాటన్నింటినీ మనకు జ్ఞాపకం చేస్తా కేవలం మనిషిని పాపం నుంచి విడగల్పించడమే కాక ఈ సృష్టిని అంతా విమోచించుకోవడం కొరకు పళ్ళు ఒక మందే కాని భూమి గాని అన్ని తవిపోయినాయి అన్ని పతనమైపోయినాయి అన్ని పడిపోయినాయి పడిపోయిన లోకాలని తిరిగి స్థాపించడం కొరకు ఆయన ఈ లోకాలకు వచ్చి రావాల్సి వచ్చింది ఆయన మరణం ద్వారా ఎన్నో తండ్రితో సమాధానం చేయబడ్డది అది ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు ఆ వాక్య వినోల్లా కేవలం ఒక మనిషే కాక సమస్త సృష్టికి తండ్రితో సమాధాన పరిచయండి అంటే అసలు ఊహించలేము ఆయన మరణము ఎంత గంభీరమైందన దాన్ని ఎవరు ధ్యానించగలరు ఎవరు అర్థం చేసుకోగలరు కాబట్టి ఈ మరణము అనేది ఒక ప్రాణి అని నేను ఇంత ముందు విజ్ఞాపం చేస్తున్నాను సైతానుడు ఏ రీతిగా ఈ ప్రాణిని తన ఆధీనంలో తీసుకున్నాడు అనేది అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడైతే దేవుడు ఆ ఆదా భావాలని చేపించినాక సాతాని చేపించినాక సర్పాన్ని చేపించినాక ఏం జరిగిందని మనం అక్కడ తెలుస్తా ఉన్నాం దేవుని ప్రేమ దాని వ్యతిరేకమే తన కోపము తన ద్వేషం ఆయన కోపాన్ని ఎమ్మడు తాళం లేడు అని మనం ధ్యానిస్తూ ఉంటాం కదా ఎంత భయంకరమంటే ఆయన కోపము ఎంత ప్రేమ అయ్యడో దాని ఆపోజిట్ ఆయన ఈకరుడు ఎప్పుడైతే ఆయన శపించడం ఆరంభించిండో ఆయన సృష్టిలో లేని జీవులు బయటకొచ్చినాయి ఆయన సృష్టిలో లేవేవి మరణము అనేది ఒక జీవి అదొక ఆత్మ ఐగుప్తుల మనం చూస్తాము ఆ ఆత్మ ఇంటింటికి పోయి తొలి చూడని చంపినట్లు కదా మీ పిరాపేసింది అది అంత భయంకరమైన జీవి అది అది లేదు ఆత్మ పాపము ద్వారా అది వచ్చింది పౌరు గారు రోగులు రాసిన పత్రికలో మీకు చూపిస్తారు చూడండి అయితే సాతానుడు గ్రహించింది ఏంటంటే ఈ సృష్టి మీద అధికారాన్ని పొందుకున్నది కాబట్టి మరణం మీద కూడా అధికారం పొందుకోవాల్సిందే వాడు ప్రయత్తి గల వాడు మొదటించారు మనకు తెలుసు కదా ఈ జీవి ఎంత డేంజర్ అంటే సాతాను కంటే డేంజర్ జీవి అది అది బహుశక్తివంతమైనది కానీ దాని మీదనే వాడు కూర్చొని సవారి చేస్తున్న మనం చూస్తాం కదా ప్రాణ గ్రంథంలో నరక లోకంలో అది ఎక్కడో పూర్వ పూర్వ ఎక్కడో పురాతనమైన స్థలంలో అది ఉంది దాని మీద వాడు అధికారాన్ని వండుకున్నాడు నరకము అనేది ఎప్పుడు ఆరంభమైంది సృష్టిలో లేవే అది ఏడు ఆరు దినాల సృష్టిలో ఎక్కడ కనిపించినది అది ఏ రీతిగా వచ్చిందంటే దేవుని కోపానికి అవి బయటకు అంతకుముందు లేవు ఎంతగా బాధపడినది ఆ బాధకి అందులో నుంచి అవి బయటకు వచ్చేసినాయి అందుకే మనం కొన్నిసార్లు చూస్తుంటాం కోపంలో మనం ఏమేమో జీవిస్తూ ఉంటాం తప్ప తప్పనడానికి కానీ దేవుని కోపము తెలుసు పాపం జీతం మరణం అది రంగు నష్టపతికల చూస్తాం చూడండి ముందు వీడు ఎటువంటి వాడు ఎట్లా మన్ మరణాన్ని తన ఆదిలా తీసుకున్నాడు అనేది మనం వాడి లోకానికి దేవుడు కాదు వాడు దేవుడు రాజకుమారుడుగా నేనే లేడు ఆది వాడు ఆది సర్పము ఆది కాండ ఆది కాలం మొదటి నుంచే వాడు అబద్ధికుడు అని యోహాన్సు వాడు అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం నలభై నాలుగో వాడు అబద్ధానికి జనకుడని అబద్ధ జనకుడని వాడు నరహ తగ్గుడని దొంగ అని నాశనకారుడని ఇవన్నీ వాడికి వాడి స్వభావం అన్నట్టు అయితే స్వభావములేక గుండగణాలు అంటాం కదా గుణగణాలే నీ యొక్క శ్రేణిని లేక ర్యాంక్ ని అంటే ఉదాహరణకి నువ్వు బాగా చదువుకుంటే మంచి ర్యాంక్ వస్తుంది అంటే మంచి గుండగణాలు సంపాదించుకుంటే నీ గుణగణాలు రుజువు అయితే నీ ర్యాంక్ ఎనిపిస్తానన్నట్టు ఈ లోకం దృష్టి ఆత్మీయ జీవితం కూడా అంతే ఆత్మీయ స్థితిలో కూడా నీ గుణగణాలను పరిపూర్ణంగా మారుతా మారే కొద్దీ నీ ఆత్మీయ ర్యాంకు పెరుగుతా ఉంటుంది కుట్ర ద్వేషము పగ ఈర్ష అసూయ ఇవన్నీ ఉంటే నీ ర్యాంకు తిందిగిపోతుంటుంది నరకం పోతుంటుంది ప్రేమ సమాధానము దీర్ఘ శాంతము దయానిత్వం ఇటువంటి గుణగణాలు పొందుకుంటే నీ ఆత్మీయ ర్యాంకు పైకి ఎంత ఉంటుంది ఏ లెవెల్కి వెళ్ళిపోవాలంటే పరలోకానికి దాటి వెళ్ళిపోవాల నీ ర్యాంక్ అక్కడ దేవుడు తలముందు సమక్షంలో దేవుడు నీ ర్యాంక్ ని అనౌన్స్ చేస్తాడు ఇతని ర్యాంక్ ఈ లెవెల్ ఈ నుంచి ప్రధాని ర్యాంకు మీరందరూ ఈయన మాట గిడాలని చెప్తాడు దేవుడు ప్రభువుడు చెప్పలేదా ఈయన నా ప్రియకుమారుడు ఈయన నేను ఆనందించిన మాటలు కైకురుడి అని అనౌన్స్ చేయలేదా ఆత్మలో ఆత్మీయ ప్రపంచంలో నీ నా గురించి కూడా ఆయన ఆ రీతిగా చెప్పాల్సిందే ఆ రీతిగా చెప్పాల్సిందంటే నీ స్వభావంలో ఏం మార్పులు వచ్చినాయి రక్షిపబడ్డ తిన మొదలుకొని ఈ రోజు వరకు నీలో ఏమైనా మార్పులు గంభీరంగా కనిపిస్తున్నాయా అవును మనం రక్షణ పొద్దున కొండ నుంచి చూస్తారు ఇతన్ని ఇతను ఎంతగానో మార్పులు వచ్చింది అని నీ గురించి సాక్ష్యం లేక ఏ వే వేస్ట్ కల సాక్ష్యం వదులుకుంటున్నావా చాలా మంది అంటారు ఎంత చెప్పినా వినడుపై అంటారు ఇక్కడ భాషలు చెప్పాలంటే అంటే నీ ఆత్మీయ ర్యాంక్ ఇంకా ఎదగలేదన్నట్టు లేదా ఎక్కడ వేసిన బొంగి ఎక్కడైనట్టు లేకపోతే పసిపా పసిపిడి దశలనే ఉన్నావు అన్నట్టు చూడండి వాడు అభివృద్ధి ముఖ్యంగా కుయుక్తి కుయుక్తి అంటే ఎట్లన్నా మోసగించి వర్షపరచుకోవడం ప్రూక్ అంటారు ఇంగ్లీష్ లో వంకర వంకర బుద్ధి అంటా వాడి బుద్ధి వంకర బుద్ధి అనేటు వాడు దేవుతాన్ని మోసగించాడు మూడవ వంతు అంటే థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ దేవ వృత్తాలు వాడిని ఎట్లా తీసుకున్నాడు నేను చూపిస్తున్నా వాక్యం వాక్యం ఉంది బైబిల్ ప్రతి వాక్యాన్ని మనకు చూపిస్తా మనం తెలుసుకోక ఆ నీళ్ళ బుద్ధి ధ్యానం ఇవ్వలేకపోతున్నాం మనకు ఈ సత్యాన్ని దీన్ని ఒక గొప్ప పోదకున్నగా దేవుని ఇలా వాళ్ళ నాశపడుతున్నాడు దారి కొరకు సిద్ధపడతలేవు చెప్పలే వాడినకి సువార్త ధైర్యంగా వాడు పూర్తి పరుడు వంకాయ బుద్ధి గల వాడు ఎట్లా మోసగించాడు పర్లోకంలో దేవతలు మోసగించాడు భూలోకంలో ఆదమవులు మోసగించాడు ఆ పాతల లోకంలో మరణి కూడా మోసగించిడు వాడు మరణాన్ని కూడా వాడి ఆదంలో తీసుకున్నాడు ఎట్లా తీసుకోడు చెప్పండి మీరు ఎట్లా తీసుకుని ఎవరు చెప్పగలరు చెప్పండి నీలో ఉండే గుణగణాలు అవి సంపూర్ణంగా ఆహాటంగా బయటికి కనిపించినప్పుడే నీ ఆత్మీయ శ్రేణి లేక ర్యాంక్ ఎదుగుతా ఉంటుంది ఎన్ని శ్రేణులు ఎదిగిన రక్షింపడ్డదని ముదులుకోని ఈ రోజు వరకు నీకు తెలిసిన తెలుసుకోవాలా ఫస్ట్ క్లాస్ పాస్ అయినావా థర్డ్ క్లాస్ పాస్ అయినావా నీకు ర్యాంక్ తెలుసుకోవాలి కదా ర్యాంక్ తెలుసుకుంటే ప్రార్థనా పరంగా కూర్చొని తెలుసుకోవాలి దేవుడు చెప్తాడు ఆ దర్శన రీతిగా కళల విభాగంగా అవన్నీ చూస్తావు ఎవరి స్వరం వింటావు ఈయన అప్రియ కుమారుడు అని ఈయన మాటలు గైపోయ మాటలు వినండి అని అనౌన్స్మెంట్ చేయబడుతుంది ఆత్మీయ లోకంలో కాబట్టి మన గుణగణాలని మనం పరిశీలించుకోవాలా నిజంగా నేను అందులో చూడండి మా గుణ మంచి గుణగనంగా ఆత్మ ఫలాలలో మనం చూస్తాం కదా ఆత్మఫలము మొదటినేది ప్రేమ ఎందుకు దేవుడు ప్రేమ వేయుడు అన్నట్టు ఆయన ప్రేమమయ్యడు కాబట్టి నీలో ప్రేమ కనిపించాలి బహు ప్రాముఖ్యంగా కాబట్టి చూడండి యోహన్ శువార్త పాదోధ్యాయం పదవచనంలో దొంగ వచ్చిన దొంగతనం చీటకై చంపుటకై నాశనం చీటకై గాని ఏశ చెప్తుంది నేను వచ్చి ఎందు నిమిత్తమై వారి అది సమృద్ధిగా పొందినట్లు ఆయన వచ్చింది అందుకు చనిపోయిన వాడిని వరకు కొరకు జీవము అంటే ఎంత దీర్ఘకాలము ఊహించండి ఎవరు చెప్పగలరు డెబ్బై అంటారు కొంతమంది మరి కొంతమంది నూట ఇరవై నేను మటుకు నూట ముప్పై ఐదు అంటారు ఇమీడియట్ నేనేం బలైన అదే ఎక్కడున్న చూపి కదా అంటే సవాల్ చేయడం పాదా మావన చేసింది కూడా అదే తండ్రి నీ వన్ సవాల్ చేసే చూసాం నేను నిజంగా నీలో ప్రేమ ఉంటే ఆయన మాటని నమ్మేవాడివి నీలో నిజంగా ప్రేమ ఉంటే డౌట్ రాకపోయదు నీకు విధేత వినిపిస్తావు చెప్పింది రెండు సెకండ్ థాట్ అనేది ఉండదు సెకండ్ థాట్ వచ్చిందంటే నీకు విశ్వాసం వెయినట్టే ఆలోచన అట్లా ఎన్ని జీవితాలు నాష్టమైపోతున్నాయో ఊహించుకోండి ఈరోజు ఆయన ఇచ్చిన వాగ్దానం అండి ఆయన సమృద్ధి గల జీవితం జీవిత సమృద్ధి అంటే ఏం చెప్పండి ఎటువంటి రోగం లేని జీవితం ఎటువంటి కొలత లేని జీవితం ఎటువంటి బలితలేని జీవితం ప్రతి విషయంలో ప్రభు నన్ను జీవితం అది అట్లున్నది అదే టెస్ట్ యాసిడ్ టెస్ట్ అంటాం దీంట్లో కాబట్టి ఆయన వాగ్దానాన్ని మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం రమ్మలేకపోతే మళ్ళీ కష్టాలు తప్పవు కాలస్యం అయిపోతుంది లేట్ గా తెలుసుకునేటప్పటికీ అప్పటికే ఎంతో నశించు ఎంతో ఎంతో మనము పొగట్టుకునే వాళ్ళమైతే మన జీవితాలన్నీ కాబట్టి దినం దేవుడు మీకు హైయెస్ట్ ర్యాంక్స్ అనుగ్రహించినగాకేసు క్రీస్తున్నా ముందా వాడు ఏ రీతిగా సప్తుని దేవ ఆదామ వాళ్ళ దగ్గర నుంచి ఆ స్థానాన్ని దొంగలించిన మనం మొదటి నుంచి చూస్తా ఉన్నాం ఎట్లే పరిస్థితుల్లో దేవుని స్థానాన్ని పొందలేడు కాబట్టి వాడు దాన్ని మనిషి నుంచి దొంగలించాలా ఈ లోకంలో వాడు దేవుడు కావాలా ఎందుకంటే దేవుడు మనిషిని ఈ లోకానికి దేవుళ్లాగా పెట్టాడు దీన్ని పరిపాలించండి దీన్ని ఏలనే కాని వాడు మనిషి నుంచి ఆ అధికారాన్ని దొంగలించి వాడు దాన్ని ఈ లోకాన్ని లోపరుచుకున్నాడు ఈ ప్రతి జీవిని లోపరుచుకున్నాడు ప్రతి జీవి వాడి మాట వింటుంది మంచి కానీ ఏసు మరణం ద్వారా అది మనం చూస్తున్నాము అవి తిరిగి మనకి అనుగ్రహించి మనం చూస్తున్నాం వాడు మోసగించి ఏతిగా హవని భ్రమ పెట్టిండు దాని ద్వారా ఆదాముని ఎట్లా భ్రమ పెట్టిండు దాని తర్వాత మనం చూస్తున్నాం వీళ్ళందరూ ఎట్లా పాపపూరితమైన జీవితంలో జీవించారు వీటన్నిటికీ మూలం సాతాన్నే కాబట్టి సాతాన్ని ఎట్లా శక్కించిన మనం ఇక్కడ చూస్తున్నాం ఆదా వాళ్ళ పాపము మానవ జాతిని సాతాను బంధకళంలోకి తీసుకొని పోయి ఆదాము అవల నుంచి వచ్చిన జనలు తన తరాలు ఈ రోజు వరకు కూడా వాళ్ళు బందిగానే విడిపోయారు కాబట్టి రక్ష్ ఆయన శిలో మీద తన ప్రాణాన్ని ఖైదనగా పెట్టి తన రక్తాన్ని కలిసినప్పుడు వీళ్ళకి విడుదల కావాలా ఎట్లా విడుదల కావాలా అది వినాలా ఆ స్వరం వినాలా యేసు ప్రగుల మీ పాపం నిమిత్తమై ఆయన కన్వర్సిల్లో తమ ప్రాణానికి ఫలియాగంగా సమర్పించి తన రక్తాన్ని పెట్టి నేను కొనుక్కున్నాడు అన్న విషయాన్ని మనుషులకి ఎవరు చెప్తే ఎవరొకరు చెప్పాలా చెప్తేనే కాని దాన్ని స్వీకరిస్తేనే కాని ఈ బందీ నుంచి మనుషులకి విడుదల లేదు సువార్త సంపూర్ణ సువార్త అనేది ఒక విషయం ఒకసారి రికార్డింగ్స్ ఉంటుంది మనది సంపూర్ణ సువార్త అంటే ఏ ప్రభు ఎందుకు మనకు ఒక నిమిత్తమై లోపలికి వచ్చాడు అది ఎందుకు తన ప్రాణుని బలియానంగా సమర్పించిండే ఒక విషయం కాదు కనీసం ఒక ముప్పై నలభై విషయాలు చూపించాను నేను అందులో ఏషగ్రంథం ద్వారా అక్కడ మరణము ఏ రీతిగా మనకు విమోచన కల్పిస్తుంది అండి అది ఎందు ఈ లోకానికి వచ్చాడు ఎవరి నిమిత్తమై ఈ లోకానికి పాయింట్స్ సంపూర్ణ మానవ జాతిని సాతాను పంధకాలం నుంచి విడుదల కల్పించడం కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చిండు అని మనం అక్కడ చూస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క దుష్ట శక్తులని చేసి నాలుగు రకాల గుంపులవి ఆత్మీయ స్థితిలో పడిపోయిన దేవదూతలు నాలుగు దశల నాలుగు ర్యాంకులు అవి కాబట్టి ఆ నాలుగు ర్యాంకులు నాలుగు ర్యాంకులని ఆయన నిరాదాయలుగా చేసేడు సాతాను నిరాదాయంగా చేసేడు కాబట్టి ఇప్పుడు ను భయపడడానికి వీల్లేవు సైతాని గురించి గాని సైతాని అనుచరుల గురించి గాని వాడి సంతానమే గాని సర్ప సంతానమే గాని ఎవరిని విసురు నువ్వు భయపడడానికి వీల్లేవు అదే నీ విశ్వాసం నువ్వు ఇంకా ఏమైపోతుందో నా జీవితం అని నువ్వు అనుమానించడం అంటే నువ్వు ఇంట్లోటి ఆత్మీయమైన స్థితులకి ఇంకా కాబట్టి మరణం ఎట్లా ప్రవేశించింది ఇంకా చూడండి రోగ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయ ప్రణవచనంలో ఒక మనిషి ద్వారా పాపం లోకంలోకి వచ్చింది మరియు పాపం ద్వారా మరణము ఈ లోకంలోకి వచ్చింది అంతకుముందు లేదా పాపం కూడా లేదు పాపం అనేది ఒక జీవన చూపిస్తాను మీకు గతంలో పాపంలో పడతారంటే అది నిన్ను మళ్ళీ బలపరచు లోపరుచుకుంది ఎట్లా ఒక దాన్ని ఏమంట మనం వల చేప చేపలను బట్టే వల అది సాతనుడు కూడా అలా వేస్తున్నాడు వాడు చేపలం పడుతున్నాడు ఎంతమంది తెలుసు చెప్పడు ఒకసారి నాకు దర్శన దేవుడు చూపించి ఒక పరిచరలో ఎవరో చేపలు పట్టేవాడు ఇట్లా కట్టెతం గాలం వేస్తారు కదా గాలం వేసి చేపలు పట్టుకొని అన్ని చివరికి నేను ఒక్కరినే ఉన్నానంట అక్కడ అంటే నీ పరిచరలో అందరూ నీ సైతానగడు లాగపోతుంది అనేది అటనే జరిగేది చివరికి తర్వాత పశ్చాత్తపడి కష్టపడి బాధలు అనుభవించి వాళ్ళందరూ తిండి ఒక్కొక్క కొంతమంది వచ్చి కొంతమంది రాలేదు కానీ చాలా వాటికి వెళ్ళిపోయిన లేదు అసలు వాళ్ళ చూడక చాలా సంవత్సరం అయిపోయింది పరై ముప్పై సంవత్సరాలే చూడక కాబట్టి ఏదైతే జీవరాశులన్నిటినీ దేవుడు మనిషి స్వాధీనంలో పెట్టిండో ఆ జీవన్ అసలు వాడు ఆదిలోకి తీసుకున్నాడు అట్లా సాధారణుడు మరణము అనే జీవిని తన ఆదరంలోకి తీసుకున్నాడు దానిపైన సవాలు చేస్తున్నాడు పారవపూర దానికి సంబంధించింది ఎంతమంది జ్ఞాపకం ఉందాం పారవపూరలో మరణానికి దేవుడు అధికారం ఇచ్చాడు అంతకుముందు దానికి అవి సృష్టిలో ఆయన కోపం వలన ఇవన్నీ వ్యతిరేకమైన ఆత్మలు పుట్టుకొచ్చినాయి వ్యతిరేకమైన జీవులు కొట్టుకొచ్చినాయి సాయితారు ఏం చేసాడు ఈ మూడు ప్రపంచాలు మనిషికిచ్చిన దేవుడు ఏమవి ఆకాశము భూమి సముద్రము ఈ మూడు ప్రపంచాలని దేవుడు మనిషికి అప్పగిస్తే ఆ మూడింటిని వాడు కబ్జా చేసుకోవడానికి చనిపోయిన వారిని అటుకునే వాళ్ళని దానికి ఘట సర్పము ఆకాశంలో ఎగిరేడు అని ఆ ఘట సర్పము ఆకర్ష సమూహాన్ని వాడిని ఆదిలో తీసుకున్నాడు భూమి జంతువులలో అన్నిటికంటే పీకి సర్పము భూ జంతువులు అది అప్పుడు భూమి అది ఆధీనంలో తీసుకున్నది సముద్రంలో ఉండే చివరాశులన్నిటినీ ఆ మకరము రూపకంగా వాడు ఆదీనం చేసుకున్నాడు ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సిందేం తెలుసా ఈ మూడింటి మీద విజయం పొందాలా అంటే నువ్వు ఎన్నో సంవత్సరాలు ఉపాసపా చేసినా నువ్వు సంవత్సరాల సంవత్సరాలు ఉపాసం లేవు అంటే నువ్వు ఇంకా పరిస్థితులు వాడివే నువ్వు వాటి మీద యుద్ధానికి పోతే వాడు చంపేశాను నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నువ్వు చేయలేవు యుద్ధం పడతావుడు అమాంతంగా కొడితే నువ్వు నిద్ర నిద్ర నుంచి లేయలేవు వాడి మీద నువ్వు అధికారం పొందుకుండేంత వరకు నువ్వు ఆ చేయలేవు చాలా మంది సేవకులు ఎందుకు రోగ్రస్తులు అయిపోయిన తెలుసా ఆ ర్యాంకింగ్ లేనప్పుడు సైతానికి వ్యతిరేక లేవాడినరు కెవయ కుమార్ల స్టోరీ మీకు అందరు తెలుసు కదా దిగంబరులు వాళ్ళు కగునీ ధరించుకోలేదు కేసులు ధరించుకోలేదు మీరు దిగంబరులు రా అని బయట చూపించండి అట్లనే జరుగుతుంది రోజు ఒక పాస్టర్ పేరు చెప్పాలని ఆ నేను దయపట్నే ఆ పాశ్చంప చల్లిన కొట్టింది మీ ర్యాంకు ఆత్మీయ ప్రపక్షాలు ఎదగకపోతే నీ కూడా ఎటువంటి స్థితి జరుగుతుంది కానీ మన గ్రూప్ లో ఎవరికి జరగదు అది వేసుకృష్ణ ఎందుకంటే ఈ గ్రూప్ లో ఉన్న పవర్ వాడికి తెలుసు ఈ గ్రూప్ ఎంత డేంజరస్ గ్రూప్ అని తెలుసు వీళ్ళు ఎంతగా ప్రార్థనలు చేస్తారో తెలుసు అందుకే వీరిని కొట్టనికి వాడు ఎంతగానో ప్రయత్నిస్తుంటాడు అని బహు కఠినమైన ఈ యొక్క జీవిని వాడు వాని ఆదిలోకి తీసుకున్నాడు కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలో ఒక ముఖ్యమైన రెండు ప్రశ్నలు మూడు ప్రశ్నలు ఇస్తా ఉంటారు దేవుడు ప్రేమమయ్యాడు కదా జాలి దేగలవాడైతే మనిషి ఎందుకు భయంకరంగా శ్రమించాల్సి వస్తుంది అని ఒక ప్రశ్న ఇస్తారు దానికి మీరు కరెక్ట్ గా జవాబు ఇవ్వగలరా ఈ ప్రపంచంలో ఎక్కడ చూసిన హింస మరణకాండ బాధలు తప్ప ఎక్కడ సమాధానం ఉండదు ఎందుకు అంటే ఆయన నిజంగా ప్రేమమైడైతే ఈ శ్లోకాన్ని ఎందుకు సృష్టించాడు అని చెప్తారు ప్రశ్నలు దానికి నువ్వేం జవాబు చెప్తావు సృష్టిలో అంత బాగుంది ఆదరం వల్ల పాపం తర్వాతనే ఈ సృష్టి దారుమారైంది అక్కడి నుంచి నువ్వు ఆరంభించాలని జవాబు హింస పాదలు ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు మనిషి పాపం వలన పాపం యొక్క పరిణామం గురించి ఎన్నిసార్లు నేను హెచ్చరిస్తానంటే ఒక్కసారి నువ్వు పాపం చేస్తే దాని పరిణామం అనుభవించాల్సి వస్తుంది జీవితాంత ముఖ్యంగా జీవించే వాళ్ళ గురించి ఎప్పుడు పాఠం నేను చెప్పలేదు కానీ చెప్తూ వ్యభిచారాలు జీవించిన వారు రక్షింపబడ్డాక దాని పరిణామం ఎంత డేంజరస్ ఉంటదంటే అవన్నీ ఏకశీలం అయినప్పుడు ఎన్నో ఆత్మలవి ఒక స్త్రీ వ్యభిచారం స్త్రీ ఎన్నో ఆత్మలని జమ చేసి పెట్టుకుంటారు తన జీవితంలో ఆ స్త్రీతో ఇంకో పురుషుడు కలిస్తే ఆమె దగ్గర ఉన్న దురాత్మలన్నీ వాడి జీవితాలకు వస్తాయి వాడి నుంచి వాడి రత్నంలో ప్రవేశించి వాడి నుంచి వాడి పిల్లలకు పిల్లలకు పిల్లలకు పిల్లలు రోగగ్రస్తులు అయిపోతారు మనం రోగులు అసలు అయిపోయి మొత్తం చెంతా చెందరగా తయారైపోతుంది కుటుంబాలకు పైకి కలిస్తవులే కాని పరిణామం ఇవ్వబడిన పరిచయం తప్పదు పాపం వచ్చిన రోగాలు మరణమంతవరకు ఉంటాయి అది మరణం వాటి అనిపిస్తుంది అందుకు నీ క్షణాలని నువ్వు బహు జాగ్రత్తగా వెళ్ళిపోతుంది సార్ నేను ఇక్కడ ఒక విషయం ఇంకొక టూ మినిట్స్ అనేది వచ్చేస్తే యాక్చువల్ గా నైన్ ఫార్టీ ఫైవ్ కే మన స్టాండర్డ్ రూల్ ఈ వాక్యం నేను వచ్చేవారని మీకు చూపిస్తాను నేను చూపించాను దీపదేశం ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలు మీరు చదవండి తర్వాత నేను తిరిగి మీకు వీటన్నిటి తీసుకోండి వీటన్నిటికి తీసుకొస్తాను వచ్చేవారానికి అటువంటి కృపను ప్రభు మనకు అనుకరించే మనిషి ప్రార్థిస్తాను కనుగొరుకోం పరశుధన తండ్రి సర్వనతులకు మా దేవ మీకు వద్రాలు కొద్దిగా తప్పించుకుంటున్నా ప్రభువా సాతాను ఏ రీతిగా మనిషిని పాపం పోసగించి నైనా మనిషి దగ్గర ఉన్న అధికారిన్ని వాడు దొంగలించి వాడు దొంగ మొదటి నుంచి అవును ప్రభు ఈరోజు కూడా వాడు దొంగలిస్తున్నాడు ప్రభు వాడు దొంగలిస్తున్నాడు కానీ మేము సత్యాన్ని ప్రేమించే వాళ్ళ ప్రభు వాడు అబద్ధి నుంచి సత్యం లేనేలేదు ప్రభావ కానీ మీరు మమ్మల్ని సత్యానికి సాక్షలుగా మేము మమ్మల్ని తయారు చేసుకున్నాం మీరే రీతికైతే సాక్ష్యం నిమిత్తమై సత్యం నిర్మితమై సాక్ష్యం మేడం ఇల్లు కల్పించేదో మమ్మల్ని ఆ రీతిగానే మీరు తయారు చేసినారు నైనా కాబట్టి మేము సత్యం కొరకు జ్ఞానం లాగిన సత్యం కొరకు చిత్రిస్తున్నారు బ్రహ్మ కానీ బ్రహ్వా సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుందని వాక్యం ఉండేనైనా కాబట్టి మేము అటువంటి స్వాతంత్రంలో ధైర్యంగా ముందుకు పోయి విచూపించాలి ప్రేమతో ఎటువంటి ద్వేషము ఉపగామాల ఉండకుండా ముఖ్యంగా అహం ఉండకుండా నేనేదో గొప్పవాణ్ణి నేను ఇవన్నీ చెప్పగలను నాకే ఇవన్నీ బయలుపరచబడ్డాయి అన్న అహమాన నుంచి దూరంగా వింటున్న వారి జీవితాల్లో విశేషమైన కారం జరిగించండి వర్షధాత్మ కొన్ని ఉపాస ప్రార్థనలు చేయలాగా రూపాలు కొనుక్కోలాగా ఉపాస ప్రార్థనలు చేయలాగా సహాయపడండి వారిని దాన్ని ప్రేరేపించాలంటే రాజస్థానం నేను నేను కేవలం ఇవి చూపించగలం కురం కానీ క్రియ రూపకంగా చేసుకునే మీకు ఇష్టమైనది కాదు కాబట్టి సాయపడండి కనికరించండి ప్రతి ఒక్కరి స్వస్థపరచండి మీ మాత్రమే ప్రతి చోట నిలబెట్టుకోమని వేసు పరిశుద్ధ రామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మనతో కానీ ఏసు క్రీస్తు సమాధానం నడిపి మనందరికి సదాకాలం తోడైన a ప్రైజ్ సిక్స్ అందరు